అసలాబాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వల్లం వారి సహచరుల గురించి తెలుసుకుని ఉన్నాము ఈరోజు మనం హజరత్ అబూ బకర్ సిద్దిఖ్ రజయ్యలాహు తాల అనుహూ వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము హజరత్ అబూ బకర్ సిద్దిక్ రదు అలాహు తాలహు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం జన్మించాక రెండున్నర సంవత్సరాలకు ఇహలోకంలోకి వచ్చారు ఆయన తన చిన్నతనంలో నుండే ఎంతో నిజాయితీగా సత్యవంతునిగా మరియు ఎంతో అందరికీ ఇష్టమయ్యే మృదువైన ఉత్తమమైన నడవడికను అవలంబించుకొని జీవితం గడుపుకుంటూ వచ్చారు ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే ఇస్లాం కంటే ముందు అజ్ఞాన కాలంలో ఆయన తన యవ్వనంలో కానీ इस्लाम स्वीकनी ये रोजुरा मत्त पानीय समीप दगर की वेलो ये चुड़ अलवादेजा युवक कोणा पड़पोतारो अलांटे चुे गुणा की दगर कवक्त महानीय मोहम्मद सलू अलीसलम इस्लाम गचारेय मुं अतु प्रवक्त गारी दगरी स्नेहि स्ने आयन को ప్రవక్త మహనీయ మొహమ్మద్ సలల్లాహు అలీ విసల్లం ఎప్పుడైతే నేను ప్రవక్తను అల్లాహ్ నన్ను సర్వమానవాళి వైపునకు సందేశహరుణిగా ప్రవక్తగా చేసి పంపాడు నా పిలుపు ఏమిటంటే అల్లాహ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు మరియు నేను ఆయన ప్రవక్తను నీవు ఈ విషయాన్ని స్వీకరిస్తావా అని అంటే హజరత్ అబూబకర్ సిద్దిఖరల్లాహో తాలానుహు క్షణం పాటు గురించి కూడా సంకోచించక ఎలాంటి సందేహంలో పడక ఏ ప్రశ్న ప్రవక్త ముందు చెయ్యక వెంటనే స్వీకరించారు కొందరు తడబడాయిస్తారు కొందరు ఆలోచిస్తారు మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తారు కానీ హజరత్ అబూ బకర్ సిద్ది కరదహుతాలహు అలాంటి ఏ సంకోచంలో పడకుండా ఆలస్యం చేయకుండా వెంటనే నమ్ముకున్నారు ఇంకా మనం ఆయన జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు ముందుకు రానున్నాయి కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే హజరత్ అబూ బకర్ సిద్ది కలదల్లాహుతాలా అనుహుతో ఏమిటి నీవు నీ స్నేహితుడు అంటే వారు మొహమ్మద్ సల్లాసలం వారిని ఉద్దేశించి నీ స్నేహితుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకుంటున్నావు అని హేళనగా కొందరు అవిశ్వాసం అడిగినప్పుడు అవును ఆయన అమీన్ మరియు సాదిక్ అని మీరు కూడా నమ్మేవారు కదా ఆయన ప్రపంచంలో ఎవరితోని కూడా తన స్వయ అవసరానికి అయినా ఏ ఒక్కరోజు కానీ ఏ ఒక్కసారి కానీ అబద్ధం పలకలేదు అలాంటి వ్యక్తి సృష్టికర్త అయిన అల్లాహపై ఎలా అబద్ధాన్ని ఎలా అబద్ధాన్ని మోపుతారు ఒక అభాండను అల్లా వైపునకు ఎలా అంకితం చేస్తారు చేయలేరు అందుగురించి ఆయన చెప్పిన ప్రతి మాటను నేను నమ్ముతాను అల్లా ఈ విషయం నాకు తెలిపాడు అని ఎప్పుడైతే మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం అంటారో అందులో నేను ఏమాత్రం సంకోచించను సోదర మహాశివులారా సోదరి విశ్వాసం అంటే ఇలా దృఢంగా ఉండాలి మనం కూడా హజరత్ అబూ బకర్ సిద్దిఖరల్లాహో తాలా అనుహు గారి యొక్క జీవితం ద్వారా మంచి ఉత్తమమైన గుణపాఠాలు నేర్చుకోవాలి హజరత్ అబూ బకర్ ఈ బిరుదుతోనే ఆయన చాలా ప్రఖ్యాతి గాంచారు అబ్దుల్ అతీహ్ అని ఇంకా అబ్దుల్ కాబా అని వేరే ఎన్నో రకాల పేర్ల గురించి మనకు చరిత్రలో తెలుస్తుంది కానీ ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఆయన గురించి అబ్దుల్లాహ్ అన్న పేరును పెట్టారు అల్లా యొక్క దాసుడు అని కానీ అబ్దుల్లా అన్న పేరుతో ఆయన ఫేమస్ కాలేదు అబూబకర్ అన్న ఫేమర్తో పేరుతో మరియు మరొక బిరుదు దీని గురించి కూడా ఎన్నో ఉల్లేఖనాలున్నాయి పురాణ ఆయత ద్వారా కూడా తెలిపారు ఇందులో ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్ వారిని సత్యపరచిన వారు వారే భయభక్తులు కలిగి ఉన్నవారు వారు హరత్ అబూ బకర్ సిద్దీఖ్ గనక ఆయనకు సిద్దిఖ్ అన్న బిరుదు పడింది అంతేకాదు దీని గురించి ఒక ప్రఖ్యాతి గాంచిన సంఘటన ఏమిటంటే ఎప్పుడైతే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీవసం గగన ప్రయాణం మేరాజ్ కు వెళ్లి వచ్చారో ఆ తర్వాత మేరాజ్ యొక్క సంఘటన ప్రజలకు తెలియబరిచారు అప్పుడు విశ్వాసులు ఆ విషయాన్ని నమ్మారు కానీ అవిశ్వాసులు హేళన చేశారు మేము ఇక్కడి నుండి మక్కా నుండి బయతులు మొగదీసి వెళ్ళాలంటే నిలబడుతుంది కనీసం నీవు ఒకే రాత్రి రాత్రిలోని కొంత భాగంలో బయతులు మగదీసి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి ఏడు ఆకాశాల వరకు వెళ్ళావు ఏమిటి మమ్మల్ని పిచ్చివాళ్ళుగాను అంటుకుంటున్నావా అని ఎగితాలి చేశారు కాని ఆ సమయంలో అక్కడ ప్రవక్త సల్ల అసల్లం ప్రజలకు తెలుపుతున్న సందర్భంలో అబూబకర్ లేరు ఒక అవిశ్వాసి అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాఅతను వద్దకు వెళ్ళి ఏమిటి ఎవరైనా మక్కా నుండి బయట మగ్దీశ్ వరకు ఒక రాత్రిలో వెళ్ళి వచ్చాను అని అంటే నమ్ముతావా అంటే అబూబకర్ సిద్దిఖ్ చెప్పారు లేదు సామాన్యంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము ఎన్ని రోజులు ప్రయాణం పడుతుంది మనకు తెలుసు కదా ఎవరైనా ఇలా చెప్పేది ఉంటే ఎలా నమ్మాలి అతడు సంతోషపడి వెంటనే చెప్పాడు అయితే మరి నీ స్నేహితుడు నీ మిత్రుడు మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఇలా చెబుతున్నాడు కదా రాత్రి కొంత భాగంలోనే బైతులు ఒక దీస్కి వెళ్లాడంట అక్కడ నుండి ఏడు ఆకాశాలకు వెళ్లి స్వర్గ నరకాలను కూడా దర్శనం చేసి వచ్చారంట వెంటనే అబూబకర్ సిద్ధి ఎల్లాహోత్రను తెలిపారు ఒకవేళ ఈ మాట మొహమ్మద్ సలల్లాహు అలీ చెప్పారంటే అది నూటికి నూరు పాలు నిజం అందులో అబద్ధానికి అసత్యానికి ఏ ఆస్కారం లేదు అల్లాహు గమనించండి అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహో తలను సరే నేను మహమ్మద్ను తెలుసుకుంటాను సలల్లాహల సల్లం ఆ తర్వాత నిజమో లేదో చెబుతాను ఇవన్నీ ఇలా చెప్పలేదు విషయాలు ఏమన్నారు అతని ముంగట అప్పుడే అప్పటికప్పుడే చెప్పేశారు ఒకవేళ ఈ మాట మొహమ్మద్ సల్హల్లం గనుక చెప్పేది ఉంటే ఆ మాట నిజము అందులో ఎలాంటి అనుమానం లేదు అందు అందుగురించి ఆయనకు సిద్దిక్ అన్నటువంటి బిరుదు పడింది అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా సాహిబ్హారీలో కూడా ఒక హీఫ్ వచ్చి ఉంది ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వల్ల మరియు అబూబకర్వతంపై ఉన్నారు అప్పుడు పర్వతం అందులో ప్రకంపన వచ్చింది ఊగ సాగింది ప్రవక్త సలల్లాహు అలహీ వల్లం తమ కాలుతో ఒకసారిలా కొట్టి కథలకు నిలకడగా ఉండు ఇప్పుడు నీపై ఒక నబీ ఒక సిద్దిఖ్ మరియు ఇద్దరు షహీదులు ఉన్నారు అని ప్రవక్త సలహు తెలిపారు అంటే సోదరి హబూ బకర్ సిద్దిఖ్ అల్లాహు తలను ఇస్లాం కంటే ముందు తమ జీవితంలో ఏ ఒక్కసారి కూడా షిర్ఖ్ కార్యకలాపాలకు పాల్పడలేదు ఆయనకు యవనంలో చేరుకున్నప్పటి నుండే వ్యవసాయం ఇంకా పెద్దలతో ఉండడం మరియు హుందాతనంగా జీవించడం ఆరంభించారు ఆయన యవనంలో చేరిన తర్వాత ప్రజలలో ఒక చాలా మంచి వ్యక్తిగా ఏదైనా ముఖ్య విషయాల్లో అతనితో సలహా తీసుకోవాలి అని ప్రజలు కోరేవారు ఇస్లాం స్వీకరించిన తర్వాత అబూబకర్ సిద్దిఖరల్లాహు తలానుహు మౌనం వహించలేదు నాకు ఇస్లాం లాంటి యొక్క అనుగ్రహం లభించింది కదా ఇక దీనిపై నేను స్థిరంగా ఉంటాను అని తనకు తాను ఆలోచించుకొని కేవలం జీవితం గడపలేదు ఇస్లాం స్వీకరించిన వెంటనే ఇస్లాం యొక్క ప్రచారం కూడా మొదలుపెట్టారు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం సహాబాలలో ఏ పది మంది గురించి ఇహ లోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వీరు తప్పకుండా స్వర్గంలో చేరుతారు అని అందులో మొట్టమొదటి వ్యక్తి అబూబకర్ ఆ తర్వాత మిగతా మిగితా తొమ్మిది మందిలో అధిక శాతం హజరత్ అబూబకర్ సిద్దిఖర్ అల్లాహు తాలూహు యొక్క బోధనతో హజరత్ అబూబకర్ యొక్క ప్రోత్సాహంతో ఇస్లాం స్వీకరించారు ఉదాహరణకు హజరత్ ఉస్మాన్ హజరత్ తల్హా అబ్దురమాన్ బినాఫ్ ఇంకా వేరే కొంతమంది అంతేకాదు హజరత్ అబూబకర్ రజల్లాహోతలను వ్యాపారం చేస్తూ ఉండేవారు అల్లాహుతాలా వ్యాపారం ద్వారా అతనికి చాలా శుభం కలగజేశాడు ఆయన ఎంతో మంచి విధంగా ధనం సంపాదించారు హలాల్ ధర్మసమ్మత మార్గం నుండి కానీ ధనం అంటే ఇష్టపడి దాని ప్రేమలో వ్యామోహంలో చిక్కుకునేవారు కాదు సాధ్యమైనంత వరకు అల్లాహ మార్గంలో ఖర్చు ఉండేవారు ఇక ఈ ఉత్తమ గుణం అయితే ఇస్లాం తర్వాత ఎలా మారింది సమాజంలో ఎవరైతే కొందరు బానిసలు బానిస మరికొందరు బలహీనులు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా వారి యొక్క యజమానులు వారిని బాధిస్తూ ఉండేవారు అయితే హజరత్ అబూ బకర్ సిద్దిఖ్యల్లాహోతలహు వారిని వారి యొక్క యజమానుల నుండి కొని తన స్వయ డబ్బుతో వారిని అల్లాహ మార్గంలో విడుదల చేసేవారు ఇస్లాంపై ఇక మీరు స్వేచ్ఛగా జీవితం గడపండి అని హజరత్ అబూ బకర్ సిద్దిఖల్లాహుతలహ్ స్వయంగా తాను తన డబ్బుతో ఏ ఏ బానిసలను కొని బానిస నుండి విముక్తిని కలిగించారో వారిలో ఆమెరిబున్ ఫొహరా ఉమ్ము అబైస్ జున్నైరా నహ్దీయా మరియు ఆమె కూతురు హజరత్ బిలాల్ రజల్లాహోతలను చాలా ప్రఖ్యాతి గాంచిన వారు తెలిసిన విషయమే మరియు బనీ ముహమ్మల్కు సంబంధించిన ఒక బానిసరాళ్ళు అంతేకాకుండా హజరత్ అబూ బకర్ సిద్దీఖ్ రజియల్లాహుతలాను ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇస్లాం బోధించడంలో స్వయంగా ఒక్కొక్కసారి ఆయనపై ఆపదలు వచ్చేవి ఎందుకంటే ప్రవక్త జీవిత చరిత్ర చదివిన వారికి ఈ విషయం తెలుసు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహాహు అల్లేస్ల్లం వారిని స్వయంగా మరియు వారిని విశ్వసించిన వారిపై అవిశ్వాసులు హత్యా దౌర్జన్యాలు చేసేవారు మరియు ఎన్నో రకాలుగా వారిని బాధించేవారు ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు ఒక దుర్మార్గుడు వచ్చి తన యొక్క దుప్పటిని తీసి ప్రవక్త సల్లల్లాహు అల్లెస్ల్లం మెడలో వేసి ఇంత గట్టిగా లాగాడంటే దాని మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నవదు బిల్లా ఇక ఆయనకు ప్రాణం పోయినట్లు ఏర్పడింది అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దిఖ్యల్లాహు తరణు వచ్చి ఆ దుష్టుల నుండి దుర్మార్గుల నుండి ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారిని విడిపించి అతఖ్లూ నరజురన్ అయ్యి అపూల రబ్బీ అల్లాహ్ ఏమిటి నా ప్రభు కేవలం అల్లాహ్ మాత్రమే అని అన్నంత మాత్రన్న మీరు ఇలాంటి వ్యక్తిని ఇలాంటి పుణ్యాత్మున్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు అని వారిని హెచ్చరించారు అప్పుడు ఆ దుర్మార్గులు ప్రవక్త సల్లలాహు అలీ వసల్లంను వదిలి అబూబకర్ అది అల్లాహో తనను వారిని కొట్టడం మొదలుపెట్టారు చివరికి ఆయన స్పృహ తప్పిపోయారు అతని తల్లి ఉమ్మ కొహాఫ వచ్చి తన కొడుకును వెంట తీసుకుని వెళ్ళింది ఇంట్లోకి తీసుకెళ్లాక కొంత క్షణము కొంత సమయం గడిచింది స్పృహ వచ్చింది స్పృహ వచ్చిన వెంటనే తల్లి తీసుకొచ్చి నీళ్లు ఇస్తుంది నానా ఈ నీళ్లు త్రాగి కొంచెం ఓదార్పు వహించి నువ్వు విశ్రాంతి తీసుకో హజత్ అబూబఖకర్ సిద్దిఖర్ రజల్లాహోతనో చెబుతారు లేదు లేదు ముందు ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహలస్లం వారి యొక్క పరిస్థితి ఏముందో ఒకసారి నాకు తెలిపండి తల్లి అంటుంది నాన్న నువ్వు కొంచెం మేల్కొన్నాక విశ్రాంతి తీసుకొని నీ శరీరంలోని అవస్థలు కొంచెం దూరం అయ్యాక వెళ్ళి నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహాహుస్సలం వారి సమాచారాన్ని తెలుసుకుంటూ కానీ అబూబకర్ రజల్లాహోతనో ఒప్పుకోలేదు ఉమ్మె జమీల్ను పిలవండి అని తల్లికి చెప్పారు ఎవరు హజరత్ అమర్ అబ్ుల్ ఖత్తాబ్ రజియ అల్లాహతను గారి యొక్క సోదరి అప్పటికి ఆమె ఇస్లాం స్వీకరించింది కానీ స్వయంగా ఉమర్కు తెలియదు హజరత్ అబూబఖర్ సిద్దిఖర్ రజి అల్లావుతను వారి వద్దకు ఉమ్మే జమీల్ వచ్చింది అబూబర్ సిద్దిఖర్ రజి అల్లాహతన ఉమ్మే జమీల్ చెవిలో ఒక మాట మాట్లాడారు అంటే ప్రవక్త సల్ అల్లాహలి సలం వారి యొక్క క్షేమ విషయాలు తెలుసుకున్నారు ఆయన బాగున్నారు స్వస్థతగా ఉన్నారు అని తెలిసినప్పుడు అప్పుడు అబూబర్ సిద్దిఖర్ రది అల్లాహతను గారికి నెమ్మది ఎంతో ఆనందం ఏర్పడింది అయినా శరీరంలో స్వయంగా నడిచి వెళ్లే అటువంటి శక్తి లేదు కానీ అమ్మ యొక్క సహాయంతో ప్రవక్త సల్లల్లాసలం వారి వద్దకు వెళ్ళారు ప్రవక్తను చూసుకున్న తర్వాత ఆయన శరీరంలోని అవస్థలన్నీ దూరమైనట్లు ఆయనకు ఏర్పడ్డాయి అల్లాహు అలాంటి ప్రేమ వెలిపించేవారు ఇలాంటి విశ్వాసం వారిది ప్రవక్త సలహావులస్సలం పట్ల అల్లాను విశ్వసించిన తర్వాత అల్లాహ ఆరాధనపై నిలకడగా ఉండి ప్రవక్త సల్లల్లాహలసలంను విశ్వసించి ప్రవక్త బాటను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఈ విధంగా వారు జీవితం గడిపారు ఈ రోజుల్లో మన పరిస్థితి ఏముందో ఒకసారి గమనించండి అబూబకర్ ఎవరు అబూబకర్ అల్లాహు అక్బర్ అబూబకర్ ఆయనను ప్రశంసిస్తూ ఖురాన్లో అల్లా రబుల్ ఆలమీన్ పేరు చెప్పకుండా ఆయన ఉత్తమ గుణ గణాలను ప్రస్తావిస్తూ ఎన్నో ఆయుధలు అవతరింపజేశాడు ఏ ఒక్క క్షణం పాటు కూడా ప్రవక్త మహనీయ మహమ్మద్ సలల్లాహు అలహీ వసలం వారిని వీడని వారు అల్లాహ్ ధర్మం కొరకు ప్రవక్త సలల్లాహు అలూ వసలం వారి యొక్క సైగను చూసి ప్రవక్త సలల్లాహ అలూసలం వారి యొక్క ధర్మం కొరకు ఏమవసరం ఉంది అని చెప్పకముందే గ్రహించి తన ఆస్తిని తన సంతానాన్ని తనకు తాను అల్లాహ్ మరియు అల్లాహ యొక్క ప్రవక్త గురించి త్యాగం చేసేవారు ఎప్పుడైతే మక్కానుండి మదీన వలసపోవడానికి అనుమతి వచ్చిందో ఇందరో ముస్లింలు మదీన వైపునకు వలసపోసాగారు అప్పుడు ప్రవక్త సలల్లాహు అలైస్లం వారితో ఎన్నో సార్లు నాకు కూడా అనుమతిస్తున్నారా మదీనా వెళ్ళడానికి అని అంటే ప్రవక్త చెప్పేవారు లేదు ఓపిక వహించు అల్లాహోతా నీకు ఏదైనా మంచి స్నేహితం ప్రసాదించవచ్చు అంటే నీ ఈ వలస ప్రయాణంలో నీకు ఎవరైనా మంచి తోడు లభించవచ్చు ప్రవక్త సలహు ఉలైస్లం వారు అల్లా వైపు నుండి వారికి అనుమతి లభించిన తర్వాత అబూ బకర్కు తెలిపారు మనిద్దరము కలిసి వలస ప్రయాణానికి వెళ్తాము మంచి రెండు వాహనాలను ఒంటెలను సిద్ధపరిచి ఉంచు అప్పుడు హజరత్ అబూబకర్ సిద్దిఖర్ అదోత్రను రెండు ఒంటెలను మంచిగా సిద్ధపరిచి ఉంచారు అబూబకర్ ఉద్దేశం ఈ రెండు ఒంటెలు స్వయంగా తమ ఖర్చుతో ఆయన తయారు చేసి ఉంచారు కానీ ప్రవక్త సలల్లా వారు కూడా ఒప్పుకోలేదు ప్రవక్త ఉపయోగించడానికి ఏ ఒంటెను తీసుకోవాలనుకున్నారో దాని ఖరీదు అబూబకర్ సిద్దిఖర్ రజ్ అల్లాహోత్రను చెల్లించారు అంతేకాదు ఈ వలస ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అల్లాహో అక్బర్ ఎన్నో మహిమలు జరుగుతాయి ప్రతిసారి హజరత్ అబూబకర్ సిద్దికర అల్లాహతను గారి యొక్క ఘనత మరియు ఆయనక యొక్క విశిష్టత ఇంకా స్పష్టమవుతూ ఉంటుంది ఎప్పుడైతే ప్రవక్త సల అల్లాహు అలీ తమ ఇంటి నుండి కదిలి వెళ్ళారో అబూబకర్ సిద్దిఖరల్లాహతనం వద్దకు వచ్చారు ఒంటెలపై ప్రయాణం చేస్తూ గారే సవర్లోకి వెళ్ళి అక్కడ శరణు తీసుకున్నారు ఆ సందర్భంలో ముందు స్వయంగా అబూబకర్ ఆ గార్ లోపలికి వెళ్ళారు ఆ గుహ లోపలికి వెళ్ళారు గార అంటే గుహ సౌర్ అక్కడ దాని యొక్క పర్వతం పేరు అందులోని ఒక గుహ ఆ గుహలో ముందు అబూబకర్ వెళ్లారు ఎందుకు అక్కడ ఏదైనా పురుగు పూసి ఏదైనా విషకాటు వేసే విషపురుగులు ఉండకూడదు ఒకవేళ ప్రవక్త సలల్లాహాహలస్లం వారికి ఏదైనా అవస్థ కలగకూడదు అని అక్కడంతా పరిశుభ్ర చేసిన తర్వాత ప్రవక్త సలల్లాస్లం వారిని లోపలికి పిలిచారు మరియు ఆ సందర్భంలో ఒక చోట రంధ్రాన్ని చూస్తారు ప్రవక్త సలల్లా అలసలం వారు నిద్రపోతున్నారు ఆయనకు ఎలాంటి బాధ కలగకూడదు అని ఏదైనా ఆ రంధ్రంలో నుండి విషపురుగు వచ్చి ప్రవక్త సలల్లా అవలసలం వారిని స్వయంగా ఆయనను కానీ కాటు వేయకూడదు అన్న భయంతో తన ఒక కాలును తన యొక్క పాదాన్ని ఆ రంధ్రానికి ఆనించి ఉంచారు కొంతసేపటికి ఏదో విషపురుగు కాటేస్తుంది ప్రవక్త సలహా అలెస్ల్లం వారికి చాలా బాధ కలుగుతుంది కానీ ప్రవక్త సలహా అలెస్ల్లం వారి యొక్క తల అబూబకర్ తోడపై ఉంది నేను కదలానంటే ప్రవక్త సలల్లాహాహలస్ల్లం వారి యొక్క నిద్ర చెడిపోతుంది ఆయన మేలుకుంటారో ఏమో భయంతో కదలకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు అల్లాహు అక్బర్ ఇంతటి గొప్ప త్యాగం ఒకసారి గ్రహించండి మీరు ఆ తర్వాత ప్రవక్త సలల్లాహు అలైవసలం తమ యొక్క లుహాబ్ ముబారక్ అంటే లాలా జలాన్ని ఆ విషకాటు విషపురుగు కాటేసిన చోట పెడతారు అప్పటికప్పుడే నయమైపోతుంది ప్రయాణంలో వెళ్ళుతున్నప్పుడు హజరత్ అబూబకర్ సిద్దిఖి ఎల్లా అవుతరను ఒకసారి ప్రవక్తకు ముందు ఒకసారి ప్రవక్త వెనక ఒకసారి ప్రవక్త కుడివైపున మరొకసారి ప్రవక్త ఎడమ వైపున ఈ విధంగా ఉండేవారు ప్రవక్త సలల్లా సలం వారు ఒక సందర్భంలో అడిగారు అబూబకర్ ఇలా వెనక ముందు కుడి ఎడమ ఈ విధంగా ఎందుకు మీరు మారుస్తున్నారు స్థలం వెళ్తూ వెళ్తూ అప్పుడు అబూబకర్ చెప్పారు నాకెప్పుడైతే భయం ఏర్పడుతుందో శం శంకిస్తానో ఇటు నుంచి ముందు నుండి ఎవరైనా శత్రువులు ఎదురవుతారా ఆ సందర్భంలో మీకు ఏ హాని కలగకుండా మీపై ఎలాంటి బాణం రాకుండా నేను ముందుకు వెళ్తాను నాకెప్పుడైతే ఏదైనా వెళ్తూ వెళ్తూ ప్రాంతంలో ఇటువైపున ఏదైనా రాళ్ళ వెనుక ఎవరైనా దాగి ఉండవచ్చు ఎవరైనా ఏదైనా అక్కడి నుండి బాణం విసురుతారా ఏదైనా శత్రువు అక్కడ నుండి ఏదైనా దాడి చేస్తాడా అని భయం కలిగినప్పుడు నేను కుడివైపున వస్తాను ఎడము వైపుల భయం కలిగినప్పుడు ఎడము వైపు వెళ్తాను వెనుక వైపు భయం కలిగినప్పుడు వెనుక వెళ్తాను ఈ విధంగా హజరత్ అబూ బఖర్ సిద్దిఖల్లాహు తలను ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహుహలస్లం వారిని కాపాడడానికి ప్రవక్త సల్లల్లాస్లం వారికి ఏ హాని కలగకుండా ఉండడానికి ఇంతగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండేవారు ప్రవక్త సల్లల్లాహలస్లం వారి వెంట ఈ ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ అవసరం పడుతుందో అని తన వద్ద ఉన్న డబ్బుధనం మొత్తం వెంట తీసుకొని వెళ్ళారు అల్లాహ్ మరియు అల్లాహొక్క సత్యప్రవక్త ముహమ్మద్ సల్లల్లాసలం వారి యొక్క విశ్వాసం వారి యొక్క ప్రేమ వారి ఇంటి వారి గురించి వదిలి వెళ్ళారు అల్లాహు అక్బర్ సోదర సోదరి మునులారా హజరత్ అబూ బకర్ సిద్ది కరదుతరను మొట్టమొదటిసారిగా పురుషులలో ఇస్లాం స్వీకరించిన వ్యక్తి యొక్క ఈ అమూల్యమైన గాథను మనం వింటూ ఉన్నాము అల్లాహ యొక్క దయతో ఈయన యొక్క జీవితంలోని మరెన్నో మంచి విషయాలు మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము హజరత్ అబూబకర్ సిద్దికర్ అయ్యల్లాహుతను గారి యొక్క వివిధ సందర్భాలలో వివిధ రకాల ధైర్య సాహసాలు ఇస్లాం ప్రాప్తి కొరకు వ్యాపించడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంత అంతా కాదు ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం మదీన వలస వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి సమయంలో సులభతరమైన స్థితిగాని కష్టతరమైన పరిస్థితి గాని అన్ని వేలల్లో అన్ని సమయాల్లో అన్ని స్థితుల్లో ప్రవక్త సల్లల్లాహీస్ల్లం వారికి అండదండగా ఉన్నారు బదిరి యుద్ధం సంఘటన దాని యొక్క వివరాలు ఎవరికి తెలియవు తెలియని వారు చదవండి తెలుసుకోండి కేవలం మూడు వరకు ఇటువైపు నుండి ముస్లింలు మరియు అటువైపు నుండి అల్లాహ యొక్క సత్య ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అల్లాహ యొక్క సత్య ధర్మాన్ని ఈ భూమి మీద నుండి నశింపజేయాలి అన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశాన్ని తీసుకొని वे कंटेको मंदिर वस्तार धर्म अधर्म मध्य सत्य असत्यल मध्य ना युद्ध प्रवक्त महानीय मोहम्मद सल अली वसलम सदर्भ में रेत अल्लाह तो दुआ चेस्ट दुआ चेस्ट वो अल्लार्मा का नी धर्म पै स्थि उ नी धर्म नल वैपुला व्याप्चा की को मंदी तम प्राणा तम चेतकोदे वो నీవు వారిని స్వీకరించు నీ ధర్మాన్ని కాపాడు నీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే వచ్చారో వారి నుండి మమ్మల్ని నీ ధర్మాన్ని అన్నింటినీ కాపాడేవారు నువ్వే దుహ చేస్తూ ఉన్నారు ప్రవక్త సలల్లాహుహలం చేతులు ఎత్తి దుహా ఎక్కువసేపు చేయడం మూలంగా ప్రవక్త సలల్లాహాహలం వారి యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద జారి పడిపోతుంది అబూబకర్లాహతను ఆ విషయం చూసి ఆ సంఘటన చూసి వచ్చి ఆ దుప్పటి కింది నుండి లే తీసి ప్రవక్త భుజాల మీద వేస్తూ ప్రవక్త ఇకసరి సరిపుచ్చుకోండి ఆపేయండి అల్లా తాలా తప్పకుండా మీ విన్నపాన్ని ఆమోదిస్తాడు మీరు చేస్తున్న ఇంతటి దువాలను తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త సలల్లాకి తృప్తి సాగారు ఆ తర్వాత ఊహద్ యుద్ధం గాని ఆ తర్వాత కందక యుద్ధం గానీ ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం మరణించే వరకు ప్రతీ సందర్భంలో ప్రతీ సమయంలో ప్రతి యుద్ధంలో ప్రవక్త సలల్లా వారికి తోడుగా వెంట వెంటనే ఉన్నారు చివరికి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు చనిపోయాక సహాబల పరిస్థితి ఏమైంది అలాంటి సందర్భంలో కూడా హజరత్ అబూ బకర్రదహు తలను చెక్కు చెదరకుండా కదలకుండా ఎంతో ఓర్పుతో సహనంతో ధైర్యంతో నిలకడగా ఉన్నారు ఆ సంఘటన మీరు బహుశ విని ఎప్పుడైతే ప్రవక్త సలహు అలీ వసల్లం ఇహలోకాన్ని వీడిపోయారో మలకుల్ మౌత్ ప్రవక్త సల్లల్లాహు అలి వసల్ వారిని వారి ఆత్మను తీసుకున్నారు కేవలం ఈ భౌతికాయం హజరత్ ఆయుషరది అల్లాహో తనహ గారి యొక్క ఇంట్లో మంచంపై ఉన్నది ఈ విషయం వెంటనే మదీనాలో ఉన్నటువంటి ముస్లింలందరికీ తెలిసిపోయింది అందరూ చాలా బాధతో రోధిస్తూ మజ్జిద్ నవీలో సమూహమవుతారు కానీ ఎంతో ధైర్యవంతుడు ఎంతో శూరుడు యుద్ధ మైదానాలలో ఎందరినో చిత్తు చేసిన అటువంటి ఉమర్ అది ఆయన కూడా ప్రవక్త మరణించారు అన్న విషయాన్ని భరించలేకపోతున్నారు ఏమన్నారు ప్రవక్త మరణించలేదు మూస అలీస్లాం ఎలాగైతే కొద్ది రోజుల గురించి బయటికి వెళ్ళారో అల్లాతోని కలుసుకోవడానికి మళ్ళీ తిరిగి వచ్చారో అలా మొహమ్మద్ సల్లహు ఇస్లం వెళ్ళారు చనిపోలేదు ఎవరైనా మహమ్మద్ చనిపోయారు అని అనేది ఉంటే నేను అతని ఈ తలవారితో నరికేస్తాను అన్నటువంటి నినాదం కూడా మొదలుపెట్టారు ఆ సమయంలో అబూబకర్ రవి అల్లాహో అన్హు కొంత దూరంలో ఉన్నారు ఆయనకు ప్రవక్త సల్లల్లాహలం మరణ వార్త తెలిసిన వెంటనే వచ్చేస్తారు ముందు తమ కూతురు ఆయుష రది అల్లాహోత్ర అంటే ప్రవక్త సలహు వారి యొక్క పవిత్ర భార్య ప్రవక్తం వారు వారి యొక్క శుభ భౌతికాయం ఉన్న ఆ గదిలో వస్తారు ప్రవక్త సలహా వారిపై దుప్పటి కప్పి ఉంటుంది ముఖముపై నుండి దుప్పటి తీస్తారు ప్రవక్త సలహు అలైస్ వారి యొక్క నొసటి మీద చుంబిస్తారు ముద్దు పెట్టుకుంటారు అప్పుడు కేవలం అల్లాహ మాత్రమే ఎలాంటి మరణం లేనివాడు ఎల్లకాలం శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు కానీ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మీకు రెండు మరణాలు లేవు ఒకే ఒక మరణం ఏదైతే ఉండేనో అది వచ్చేసింది మీరు చనిపోయారు అప్పటికి ముస్లింల ఈ పరిస్థితి వారి యొక్క బాధ మరోవైపున హజరత్ ఉమర్ అది అల్లాహు తను గారి యొక్క నినాదం హజరత్ ఇవన్నీ చూస్తారు వెళ్ళి ఉమర్ను కూర్చోమని చెప్తారు కానీ ఆ బాధలో అతను అబూబకర్ రజియల్లాహోతను గారు ఈ మాటను పట్టించుకోలేకపోతారు అబూబకర్ రజి అల్లాహోతను గారు అలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాబాలను ఎలా ఊదార్చాలి ఉమర్ ఏదైతే తప్పుడు ఆలోచనలో ఉన్నాడో ప్రవక్త మరణ బాధ కలిగి అతడు ఏ ఆవేశంలో ఉన్నాడో అతన్ని ఎలా ఊదార్చాలి అతడి యొక్క తప్పు ఆలోచనను ఎలా సరిచేయాలి మీద కలిగింది మాట్లాడుతున్నావు అని వెంటనే అల్లా యొక్క సల్స్లంపై ధర తర్వాత అంటే ఎవరైతే మహమ్మద్ ను పూజించేవారో మొహమ్మద్ చనిపోయారు అన్న విషయం వారు తెలుసుకోవాలి మరి ఎవరైతే అల్లాను పూజిస్తున్నారో అల్లాను ఆరాధిస్తున్నారో అల్లా శాశ్వతంగా వ్రతికి ఉండేవాడు ఎన్నటికీ అతనికి మరణం రాదు అల్లాహోక